తి ద్వ గగనసృం సేకం నిత్యం చం సర్వీ సాక్షిభూత్ భావాణరహి సద్గీమాం నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సాంప్రదాకర్తృసృషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వప్లవరహిత ప్రజనఘన ప్రత్యగర్థమైవాహమస్ అహం పదార్థరహి సదాశివసరచంకరస్మపర్యంకా వందే గురు పరంపరాయణ నారాయణ సాయి రామండి గురుగారు సా నిన్నటితో ఇరవై మూడవ శ్లోకం పూర్తయింద వెరీ గుడ్ మొదలు పెట్టమంటారండి స్వభావ సచిదానంద ఆత్మకు స్వభావ లక్షణములు చెప్పబడుతున్నది ముందుగా ఉపమానాలు చూస్తున్నారండి అర్కస్య ప్రకాశ సూర్యునికి ప్రకాశం ఇచ్చుట స్వభావము తోయస్య శైత్యం నీటికి చల్లదనం శీతలం ఇచ్చుట స్వభావము వ్యతిరేకంగా సూర్యుని వలన చీకటి కాని నీటికి వేడినిచ్చుట కానీ అగ్నికి శీతలమును శీతలమునిచ్చుట కాని ఉండదు అటు ఇటు కాని మధ్యస్థంగా కూడా ఉండదు భౌతికంగా ఉపమానంగా ప్రకాశం శీతలం వేడి ఇచ్చుట వెనుక సృష్టి లక్షణములు ఉన్నాయి అందుకే భౌతిక గుణములు మారని స్వభావంగా అయినాయి స్వస్వభావ స్వభావ సత్ చైతన్యం ప్రకాశం జ్ఞానం ఎరుక ఆనందం ఈ లక్షణములు సూర్యునికి ప్రకాశం ఇచ్చుటలో నీటిని శీతలముల నిచ్చుటలో అగ్నికి వేడినిచ్చుటలో వ్యక్తమవుతున్నాయి అది సహజ స్వభావ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆత్మ లక్షణాలే ఉన్నవి ఉన్నట్లుగా ఉండుట అన్నదే ఆత్మ దానికి మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కాస క్రమంలో మానవుడు ఎప్పటికైనా సరే లక్షణయుతమైనటువంటి మానవుడుగా మారాలి లక్షణయుతమైన మానవుడుగా మారిన వాడే లక్షణాన్ని లక్ష్యాన్ని గుర్తించగలుగుతాడు ఇది గుర్తుపెట్టుకోవాలి లక్షణం గుర్తించేటంత వికాసం కనుక రాకపోతే నువ్వు లక్ష్యాన్ని గుర్తించలేవు అందుకని ఈ శ్లోకంలో ప్రత్యేకంగా లక్షణాల రీత్యా లక్షణ లక్ష్యాన్ని గుర్తించడం ఎట్లాగా ఇది తెలియజేస్తున్నారు మనకి అంతకు ముందు వరకు ఏం చెప్పారు నాయనాన్ని కన్ను చూడాలి అంటే కన్ను చూడలేదు కదా కన్నుకు ఆధారమై ఉన్నది ఆత్మ మనస్సు ఏమండి కన్ను చూడకపోతే మనస్సు చూడగలదు కదా సరే మనస్సు కూడా పనిచేయాలి అంటే అది జడ సమానమైనటువంటిది కానీ అది స్వయంగా పని చేయలేదు దానికి ఆధారంగా ఆత్మ ఉంది సరే మనసు పని చేయలేకపోతే నా బుద్ధి అయినా పని చేస్తుంది కదా నా బుద్ధి అయినా పని చేస్తుంది కదా అంటే బుద్ధి కూడా స్వయంగా పనిచేయాలైన అది కూడా జడ సమానమైనటువంటిది